శ్రీగురుభ్యో నమ హరి జరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్ృణ్మోతు సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ అస్మాచార్యపర్య వందే గుపరంపరామదం ధృవహింసానికి ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవిగ్రహ ఆర్జవం రుజుభావ అవక్రత్వం అంటే వంకర బుద్ధి లేకుంటుందా రుజు బుద్ధిని కలిగి ఉంటుందా త్రికరణ శుద్ధి అని దాని పేరే దానిపై త్రికరణ శుద్ధి అని పేరు సో ఆ విధమైనటువంటి ప్రవృత్తి జీవితంలో కలిగి ఉండాలి ఇప్పుడు జటిలంగా ఉండకూడదు మనిషి ఎమోషన్స్ భాభీష్ణులు కానీ సంకల్ప ప్రవాహం కానీ సరళంగా ఉండాలి జటిలంగా ఉండాలి అది ఎలాగ వివరించాలో నేను చెప్పలేకపోతున్నాను సింపుల్ గా ఉండాలి ఎంత సింపుల్ గా ఉండాలంటే తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకుని అంత సింపుల్ గా ఉండాలి అమాయకంగా సింపుల్ గా ఉండాలి వీటితో మాట్లాడాలంటే బ్రహ్మాండమైన తెలివితేటలు ఉండాలి లేకపోతే మీరు బుట్టలు వేసిస్తాడన్నట్టు ఉండకూడదు అర్థమైందండి చాలా సింపుల్ గా ఉంటారు మీరు గమనించడం లేదు మనిషి పుట్టుకతోటే అమాయకత్వంతో పుడతారు పిల్లలందరూ అమాయకంగా ఉంటారు ఎంత అమాయకంగా ఉంటానంటే మీ పిల్లతో తండ్రి చెప్పాడు ఆయన వస్తున్నాడు నేను లేనని చెప్పినట్టు అంటే ఆ పిల్ల చూడండి మీరు వస్తున్న మీరు వచ్చేది కదా ఇది ఏం కావచ్చు మీ నాన్నగారు ఉన్నారా మా నాన్నగారు లేదని చెప్పమన్నారు అని చెప్తుంది అంత మాహితంగా ఉంటారు ఇంకా ఎంత మాహితంగా ఉంటాదంటే సత్యము పలుకుబలను అంటే అదేవి తీరు అడుగుతారు సత్యము పలుకుబలను అదే ఉంటుంది మామూలుగా పలికి సత్యమే కదా మనం పలుకుతాం ఉన్నదే పలుకుతాము దీంట్లో పని కట్టము నేను సత్యము కొలుకోవలేను అనే మాటకు అర్థమేంటి అంటే వీడు అసత్యము పలికే అలవాటు ఉన్నప్పుడు సత్యము కొలుకోవలేను అనే విధి సార్థకంగా ఉంటుంది ఆ విధికి తెలుస్తూ ఉంటుంది ఓహో ఇలా మాట్లాడాలా ఎందుకంటే వీడు అలాగా మాట్లాడగలరు కానీ చిన్నపిల్లలకి వాళ్ళు ఒకే విధంగా మాట్లాడగలుగుతారు ఒకే విధంగా కాబట్టి ఆ నియమ అంటే మోర్ దాన్ వన్ ఒక విధ మోర్ దాని వన్ వే ఉండాలి నియమ విధికి ఎప్పుడు కూడా ఇలా కానీ అలా కానీ ఉండాలి అప్పుడు ఇలాగే అలా వద్దు అనే నియమము ఉంటారు నియమ యొక్క లక్షణం కాబట్టి సత్యమునైనా పలకవచ్చు అసత్యమునైనా పలకవచ్చు అనే పరిస్థితి ఉన్నప్పుడు సత్యమును పలుకోవలేను అనే నియమం ఉంటుంది అలా అలాంటి పరిస్థితి లేదు మనం ఉన్నదే పలుకుతాము అంటే ఎప్పుడు కొలికినా సత్యమే పలుకుతాము కాబట్టి సత్యమును పలుకోగలడం అనే నియమానికి కావు లేదు అంత అమాయితంగా ఉంటారు పిల్లలు పిల్లలు పుట్టుతోనే ఇన్ సెన్స్తో పుడతారు అంతేకాకుండా సైలెన్స్తో పుడతారు పిల్లలు చాలా సైలెంట్ గా ఉంటారు ఎంత సైలెంట్ అంటే భాషయే ఎరుగరు భాషయే ఉండదు భాష లేకపోతే భావం ఉండదు ఇప్పుడు భాషాభావం కలిసి ఉంటుంది భాష లేదు భావము లేదు భావం లేదు భాష లేదు అంత సైలెంట్ గా ఉంటారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఆటలు వేస్తే ఏడుస్తారు వాళ్ళు దాచేసి విశ్రాంతిగా నిద్రపోతారు లేకపోతే హ్యాపీగా ఉంటారు లేకపోతే హ్యాపీగా ఉంటారు పిల్లలు చూడండి ఆ పిల్లలతో పోలుస్తారు మనకి మనం అంత గొప్పతనము కలగదు తర్వాత మనం పుట్టినప్పుడు అలాగే పుట్టాం తర్వాత క్రమక్రమంగా మనం తెలుగు పెద్దవాళ్ళమవుతో ఈ వంకర బుద్ధి ఈ వక్రత్వము తర్వాత లౌకికతత్వము లౌక్యం అంటారు డిప్లొమసీ డిప్లొమసీ అంటే గిజి స్వత్వము అంటారు రెండు నాలుగు కల పో నాలుగు కల తర్వాత ఏ ఎండగా గొడుగు సమయానికి తగినట్లు మాట్లాడడం సమయానికి తగు తగుదా పాటపడ ఆ విధంగా మాట్లాడుతూ ఉండవు ఇదంతా ఈ అతి తెలివంతా కూడా మనము యోగనం వచ్చేప్పటికీ మధ్య బాగా ఆది తేరి ఉంటాము ఇప్పుడు అధ్యాత్మ విద్య అంటే ఏమిటో తెలుసునండి మళ్ళీ మనము సాధన చేసి ఆ పిల్లవాడి స్థితికి చేరుకోవాలి దట్ ఈస్ ది స్పిరిచువల్ జర్నీ ఈ ప్రయాణంలో మళ్ళీ మనం ఆ స్థితికి చేసుకోవాలి అదే అధ్యాత్మ విద్య అంటే చాలా మంది అధ్యాత్మం అంటే పూజలు చేయడం తీర్థయాత్ర చేయడం అనుకుంటారు అది దట్ ఈస్ ఎ స్మాల్ పాత్ర తీర్థయాత్ర ఎందుకంటే ఆ స్థనము ఆ స్థానము చాలా పవిత్రమైన వైబ్రేషన్స్ ఉంటాయి మీరు అక్కడికి వెళ్తే మీ మైండ్ సెటిల్ అవుతుందని అభిప్రాయం దట్ ఈ బేసిక్ అప్రోచ్ కాబట్టి మానవ జీవిత లక్ష్యం ఏమిటంటే తాను చేయిపోయి తాను చేదాచుకున్న అమాయకత్వాన్ని తిరిగి పొందుతా వాడు అధ్యాత్మ భదోద్ది అధ్యయనం చేసినందుకు మళ్ళీ చిన్న ఎంత అమాయకుడుగా ఉంటాడో అంత అమాయకంగా అయిపోవడమే అది స్పిరిచువల్ జర్నీ యొక్క లక్ష్యం దానికే ఆర్జవం అని రుజుస్వభావమును కలిగి ఉంది తర్వాత ఆచార్యోప ఉపాసన ఆచార్య ఆచార్య అంటే ఇక్కడ శంకరపుషోత్పాలు తన విశి విశిష్టమైన అర్థాన్ని చెప్తున్నారు అసలు ఆచార్య శబ్దానికి నిర్వచనము కలదు ఆచినోచి ఆచార్య స్థాపరచార్యుత అనో శ్లోకం నేను మీకు ఆ శ్లోకాన్ని కొంచెం గురించి బాగా దూరంగా చెప్పాను ఓకే ఎవడైతే నాలుగు పాదాలు కదా మొదటి పాదంలో ఏముంది శాస్త్రార్థం ఆచీనోటి ఆ శాస్త్రం యొక్క తాత్పర్యము చక్కగా విశ్లేషణ చేసి అందజేస్తాడు తర్వాత విద్యార్థిని మంచి నడవడి ఎందు నిలబెడతాడు ఆచారే స్థాపక్యతి విద్యార్థికి మంచి నడవడి అద్దీ కృషి చేస్తాడు స్వయం ఆచర తాను కూడా ఏ ధర్మాన్ని బోధించినాడో ఆ ధర్మాన్ని తాను కూడా ఆచరిస్తాడు అదిగో ఇన్ని కారణముల చేత ఆయనకి ఆచార్యులు అని పేరు వచ్చినది అని చెప్తారు సాధారణంగా ఆచార్యుడు అంటే గురువు అని పర్యాయపడవు లోకంలో గురు శబ్దాన్ని అనేక అర్థాల్లో వాడతారు కొన్ని అర్థములు అసలు యోగ్యములు కూడా కావు అయోగ్యమైన అర్థం వాడతారు కొన్ని అర్థాలు పెట్టుకోవచ్చు తప్పేం కాదు కానీ ఇక్కడ మాత్రం ఆచార్య లేకపోతే గురువు అనే ఒక దానికి ఒక విచి విశిష్టమైన అర్థం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఈ సందర్భంలో ఇప్పుడు గురు శబ్దాన్ని అయోగ్యంగా వాడి సందర్భంలో ఉంటుందంటే గురు ఎక్కడ పడితే అక్కడ ఏ గురువు అని పిలుస్తూ ఉంటారు ఏ గురు అటు కావాలనుకోండి ఏ గురువు ఎదురవు సో రిక్షా కావాల్సి వచ్చినా ఏ గురువు అని ఈ ఫ్రెండ్స్ ఏకాద ఫ్రెండ్స్ వాళ్ళలో వాళ్ళు ఏ గురువు సంబోధించుకుంటారు అంటే వాళ్ళ గురుత్వం ఏం గురు ఏ రకంగా గురువు కాబట్టి ఇటువంటి అయోగ్యమైన విధంలో మంచి శబ్దాన్ని వాడటము తప్పదు అలా వాడకుండా ఉంటే బాగుంటుంది అలాగే బస్సులో దిక్కిన మంచిగా ఏ గురువు టికెట్ ఉంటే కనుక గురువు టికెట్ తెచ్చి కొడు పోయి ఆయన కండక్టర్ తోటి వ్యవహారంలో కూడా గురు శబ్దాన్ని వినియోగిస్తారు అది అయోగ్యమైన వినియోగము సాధారణంగా లోకంలో యోగ్యమైన పద్ధతిలో ఎక్కడ వినియోగిస్తారంటే మనకు ఏదో జ్ఞానాన్ని పోషించిన వాడిని గురువుగా స్వీకరిస్తారు హై స్కూల్లో టీచర్ అనుకోండి ఆయన మాకు గురువులు అని అనుకుంటారు అనుకోవాలి హై స్కూల్లో పాఠం చేసిన వాడు కాదు అని అనుకోకూడదు గురువు అనే అలాగే కాలేజీలో పాఠం వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి ఉంటే అక్కడ విద్య బోధ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా గురువులు గురు భావంతో వాళ్ళని మనం స్వీకరించాల్సి ఉంటుంది ఆ గురు శబ్దానికి యోగ్యమైనటువంటి అర్థం ఇంకా కొన్ని అయోగ్యములు అనే అనత్సవడదు ఖాయంగా అసందర్భములు అనే అనత్సం ఇప్పుడు ముహూర్తం పెట్టిన వాడు ఉంటాడు చూడండి సిద్ధాంతం పంచాంగం పట్టుకుని ముహూర్తం పెడతాడు ఆయన గురువు గారు అంటారు ఆయన గురువు గారు ముహూర్తం పెడితే గురువు ఎందుకు అవుతాడు ఎంతో కొంత ఉపదేశం చేస్తే గురువు అవుతాడు తప్ప మీకు మీరు ముహూర్తం ప్రయాణానికి ముహూర్తం పెట్టినప్పుడల్లా గురువు గారు ఎలా అవుతారు అంటే మీకు ఐడియా రావచ్చు పొందండి గురువు అంటే మీ సొమ్ము ఏం పోయింది మీకు ఎన్ని నష్టం ఈ పాయింట్ ఏమిటంటే గురుశబ్దాన్ని అనోగ్యమైన విధంగా లేక అసందర్భంగా మీరు వాడుతూ ఉంటారు దానికి అసలైన అర్థాన్ని మీరు మిస్ అయిపోతారు కది ప్రాబ్లం ఇప్పుడు తప్పుదారిని వెళితే రైతు గారి ఏమవుతుంది మిస్ అయిపోతుంది కాబట్టి ముహూర్తం పెట్టిన వాళ్ళు గురువులు అనబడాలి గురు శబ్దాన్ని వాడకూడదు సిద్ధాంతనో లేకపోతే మోహూర్తికుడు అని తద్ధిత ప్రయోగము ఇవన్నీ ఉన్నాయి అలాంటిది వాడుకోవాలి కానీ గురువు అనే పదాన్ని రిజర్వ్ ఫర్ ఎ బెటర్ పర్పస్ అలాగే వాస్తవంలో కర్మను చేయించిన పురోహితుడు కూడా గురు శబ్దంతో వ్యవహరించరు పురోహితుడనే అంట గురువుగా అందరు ఎందుకంటే పురోహితుడు మీకేం ఉపదేశం చేయదు ఆయన ముక్కు పట్టుకో ఆగమనం చేయి నిలకొడవు పూర్చో అని ఇలా మీకే పూజ చేసాయి దాన్ని ఆయన వెళ్ళిపోతాడు ఆయన నీకేమి ఉపదేశం చేస్తాడు ఏమి ఉపదేశం చేయదు మళ్ళీ ఎప్పుడైనా పూజకి ఫోన్ చేయలే ఫోన్ నెంబర్ ఇస్తాడు అంత తప్ప ఉపదేశం ఏం చేస్తాడు ఆయన కనుక ఆయనే అందుకు గురుశబ్ద ప్రయోగము అంత సముచితము కాదు తప్పేం లేదు ఆయన చదువుకున్న విద్వాంసులు అయితే గురువుగారు అన్నంలో కాదు ఎంటైర్లీ సముచితము కాదు తర్వాత ఎవరైతే బోధించారో వారి గురు గురు శబ్ద చేస్తారు ఉపాసన మంత్రోపదేశం చేసిన వాడిని గురు శబ్ద చాలా సముచితంగా చేస్తారు కానీ ఇక్కడ ఆచార్య లేక గురువు అంటే మోక్ష శాస్త్రమును ఉపదేశించిన వాడే గురువు అని శంకరం అంటే ఆ శబ్దములకు వాడిచ్చిన రాముత్సవం ఎంతటిందో మీరు ఊహించండి ఎందుకంటే ఎంత అర్థం చూడండి ఆచార్యోపాసనం మోక్ష సాధనోపదేష్ు ఆచార్య శుశ్రూషాది ప్రయోగేణ సేవనం సేవించంటే సేవించ సేవ చే ఉపాసనం అంటే ఫోటో పెట్టుకుని పువ్వులు వేయడం కాదండి అని మీరు ఫోటో పెట్టుకుని పువ్వులు వేస్తే ఆయనకు ఒక కప్పు కాకి కూడా లేకుండా అక్కడ సంతాలు పడితే వచ్చి అలాంటి ఫోటోలు పువ్వులు కాదు ఇలాంటి కొన్ని పద్ధతులు ప్రవేశపెడతారు జనాలు ప్రవేశపెడతారు అతి తెలివిదారులతో ప్రవేశపెడతారు దాన్ని ఖండించాలంటే కష్టం అనిపిస్తుంది ఎందుకంటే పీపుల్ లవ్ డైర్మిక్స్ లవ్ డైర్ మిక్స్ మీరు ఖండించారనుకోండి వాళ్ళు కష్టపడుతు మనసులో కష్టపడతారు వాళ్ళేదో పాపం దే ఆర్ డూయింగ్ సమ్థింగ్ దే ఆర్ పర్సూయింగ్ ఎ మిక్స్ మన రంగు వాళ్ళని డిస్టర్బ్ అనిపిస్తుంది కానీ మరి సత్యాన్ని చెప్పకపోతే శాస్త్రం యొక్క ఉపదేశాన్ని సరిగ్గా బోధించకపోతే అది కూడా ఒక లోకే అనిపిస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ కాంట్రవర్షియల్ ఈ లోకంలో ఉండేటువంటి కస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చాలా భాగం చాలా అనుచితంగా ఉంటాయి సముచితంగా ఉండవు సముచితంగా ఉండే కష్టంతో మనకేం నిరోధం లేదు అనుచితంగా అసందర్భంగా ఉండే కష్టంతో కొంత ఇబ్బంది కలిగించి ఉంటాయి మంచి ఆచార్యుడికి సేవ చేయ దేవుడికి పూజ ఆచార్యుడికి పూజ సమానం కాదు నేను ఎప్పటికీ ఈ దృష్టాంతం చెప్తూ ఒక ఆచార్యుడికి శిష్యుడు ఉన్నాడు ఆయన మహాభక్తి పరుడు మహాభక్తిపరు ఆ శిష్యుడికి భక్తి ఎక్కువ అతనికి అనిపించింది మనం ఆచార్యులకి పద్మాలతో పూజ చేయాలి నిరుపూర్ణం వస్తుంది పద్మాలతో పూజ చేయాలని అనిపించింది అనిపించి వెంటనే ఊరి బయట చెరువులు ఉంటాయి పల్లెటూళ్ళలో ఆ చెరువుల్లో ఈ నాచు అవి ఉండి అక్కడ ఈ పద్మాలు కూడా పద్మ మొక్కలు ఉంటాయి పద్మాలు ఇతను తెల్లవారు సో వెళ్ళిపోయి ఆ చెడులో దుమికేసి చెరువు అంటే ముడికి నీరు అది ఎల్ల ఉంటుంది చాలా మదీ ఎఫ్ఐటిస్ ఇటీ కంఫర్టబుల్ గా ఏముండదు స్విమ్మింగ్ పూల్ లాగా ఏముండదు చాలా మదీగా ఉంటుంది సో దాంట్లో దూచే దూచేసి ఆ పద్మాలన్నీ పోసుకొచ్చేసి బురద బురద అయిపోయి ఒళ్ళంతా ఆ తర్వాత ఎక్కడికో పోయి స్నానం చేసొచ్చి ఈ గుట్టడు పద్మాలు పట్టుకొచ్చారు గుట్ట నిండా గురుగా కుర్చీలో కూర్చున్నారు అలా కుర్చీలలో పేట వేదో ఇచ్చేసి శాస్త్రాజ నమస్కారం అష్టోత్తర శతనామ కృష్ణ మహాత్మ గురుపాదు కాదు చోదమహా ఒకటి పద్మాలతో ఐదు పూజ చేసి వేసేవారు పేరుకుని లోపల వీడు ఒళ్ళత్తా పద్నాలుగో వేరు పద్మలు నిండా నీరు ఉంటుంది వేరు వేరు వాటరింగ్ గా ఉంటాయి ఆ పడి ఈ కళ్ళువ ఉత్తరీయం ఇవన్నీ కూడా తడిచి చోటి అన్నీ తడిసిపోయాయి ఆయన పేరుకుని లోపల మీరు అప్పటికే యాభై యాభై నామాలతో యాభై వస్త్రాలు పూజారు మీకు ఆయన ఆగలేస్తాడు ముందు అనుకున్నాడు పొన్న ఏదో పుర్తిగా చేస్తున్నాడు కృష్ణ చేస్తున్నాడేమో అనుకున్నాడు ఇంకా కొనసాగం చేస్తున్నాడు అప్పుడే ఆగమని చెప్పాడు నువ్వు విగ్రహాన్ని పూజ మనిషికి గురువు పూజ చేస్తున్నావా అని ఆయన చూడు నీకు ఇంకా వివేకము పెరగలేదు ఒక విగ్రహం రాజుతో చేసిన విగ్రహానికి గురు మధ్య మాంసమయుడైన అంటే ఆధ్యా మధ్య మాంసమయుడు కాదు జ్ఞానస్వరూపుడైన గురువునకు తేడానికి తెలియదు విగ్రహానికి పూర్చేస్తారు విగ్రహానికి అభిషేకం చేస్తారు నమస్తే రుద్రమన్యవాన్ని మొదలుపెట్టి ఏకాదశి రుద్రాభిషేకం చేసేస్తారు పది మంది నీళ్లు పోసేస్తారు దాన్ని సహస్ర కలశాభిషేకం విగ్రహానికి చేస్తారు గురువు గారికి సహస్ర కలశాభిషేకం చేసి వెంటనే గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయాలని దిక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికి రాదు అని చెప్పి నీకు గురు పూజకి అర్హత లేదు నువ్వు ఈ వేడి నుంచి ఆ పక్కనే మనకు చక్కని దేవాలయం ఉన్నది శివాలయం ఆ శివాలయంలో పూజారిగా ఉండు కొంతకాలం ఆ శివుడికి అభిషేకం చేసి ఈ పద్మాలను పక్క ఆ శివుడికి పూజ గురు పూజకి నువ్వు తాగవు అని చెప్పాడు తెలియదు కాబట్టి తిరిగి బియ్యానికే ఒకే మంత్రం ఉండకూడదు ఆచార్యుడి ఉపాసనము ఆ ఉపాసనం అంటే ఏదైతే పుట్ట పూజ చేసేస్తూ లేకపోతే అలాంటివి ఏవో చేయటం దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఈజ్ నాట్ ది పాయింట్ మీరు ఆచార్యుడికి ఫోటోకి పూజలు అసలు లేదు ఫోటోకి మావలు వేయటం మీరు ఆచార్యుడికి ఏదైనా చేస్తే ఆయనకి ఎంతో కొంత సౌకర్యం కలగాలి అది మీకు తెయాలి ఎంతో కొంత సౌకర్యం కలగాలి సౌకర్యం కలగాలంటే శైరో శిష్యుడు వచ్చేసి ఈ చెయ్యి ఒకడు ఆ చెయ్యి ఒకడు కొట్టుని పైకి ఎవరు తిట్టే పని కాదు అది అసౌకర్యం అవుతుంది ఆచార్యుడికి ఎంతో కొంత సౌకర్యం కలగ ఇవాటి ఇప్పుడు ఆచార్యుడు ఎలా పోస్టు డబ్బా ఎక్కడ ఈ రెండు రోజులు వైద్యులు గత పోస్టు డబ్బాతో అది ఆచార్యుడు ఇబ్బంది పడుతుంది గురువు ఆ కార్డులా ఇవ్వండి ఆయన ఆయన చేయడం తీసుకునే ఇంకా నేను విధానం అది తన తగ్గినటువంటి వలికి పోవడం కాదు ఆ తర్వాత మీరు ఉత్తరా అల్లి దేవాలు కుట్టాడు అల్లలేదు వీడు బేసితే కదా అల్లడానికి అలా కాకుండా దాన్ని తీసుకెళ్ళి డబ్బాలో పాలి సో ఆచార్యుడికి మీరు సేవ చేయాలి ఉపాసనం అంటే సేవ పూజ కాదు ధ్యానం కాదు లేకపోతే మంత్రం అంటే దాన్ని జపించేస్తూ ఉన్నాం ఆ గురు మంత్రం ఉన్నాం దాన్ని జపించి అలాగంటే గురు మంత్రం అంటే గురువు గారు మంత్రం అని అర్థం మంత్రం అనే కాదు కాబట్టి ఆచార్య ఉపాసన ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి ఆచార్యుడు అనవగా ఎవరు మోక్ష శాస్త్ర ఉపదేశం మహావాక్యాన్ని బోధించి ఉండాలి ఆచార్యుడు మహావాక్యాన్ని బోధించాలి తత్వవశి మహావాక్యాన్ని బోధించిన వాడు అయి ఉండాలి జీవితం శాస్త్రము అంటే మహావాక్యములు అభేద దర్శనమును బోధించిన వాడు ద్వైత దర్శనాన్ని బోధిస్తే గురు శబ్దం యొక్క సర్వోత్తమైన అర్థంలో క్రితమవుతుంది గురువుగా అనేక రైతు దగ్గర ఈ ఫిజిక్స్ కెమెస్ట్రీ బోధించిన వాళ్ళని కూడా గురువుగా స్వీకరిస్తున్నారు కనుక కర్మకాండ ఉపాసన చెప్పిన వాళ్ళని కూడా గురువుగా స్వీకరిస్తారు మంచిది కానీ ఫైనల్ గురువు శబ్దానికి యథార్థమైన అర్థం ఏమిటంటే మహావాక్యాన్ని బోధించిన వాడు అయ్యి ఉండాలి తత్వమస్యో అహం బ్రహ్మస్ అనో అజ్ఞానం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యాది మహావాక్యం అంటే నిస్వరూపము దైవము దైవత్వము దైవత్వమే నవరూపము అని బోధించిన వాడు అయి ఉండాలి అది మోక్ష శాస్త్రము యొక్క ఉపదేష అటువంటి వాడు ఆచార్యుడు నెంబర్ వన్ నెంబర్ టూ శుశ్రూష ఉపాసనం అంటే శుశ్రభూష ఉపాసనం అంటే ఇప్పుడు రామోపాసన ఉందనుకోండి రామోపాసన అంటే ఎలా చేస్తారు ఓం రామ్ రామాయ నమ అని మంత్రాన్ని పట్టుకుని ఆ లక్షలు చేస్తారు లేకపోతే కోటి సార్లు శ్రీరామ అని వ్రాస్తారు దాన్ని లిఖిత జపము అని చేస్తారు లేకపోతే భద్రాచలం వెళ్ళి నూట సార్లు ప్రదక్షిణం చేస్తారు ఇలాంటిదేదో చేస్తారు రామోపాసన అంటారు గురువు కూడా అలాంటివి ఓం గుమ్ గురవే నమ అని చేస్తూ ఉంటున్నారా ఇద్దటి వారు ఉపాసనంటే అయితే గురువు గారి ఫోటో పెట్టేసి పద్మాలతో పూజ చేసేస్తారు గురువు గారి పద్మా ఎక్కడ కష్టపడుతూ ఉంటాడు మీరు ఫోటోతో పూజ చేస్తారు నో నో నో ఈశ్వర ఉపాసన లేరు గురువు యొక్క ఉపాసన లేరు ఎక్కువ డిఫరెన్స్ గురువు దగ్గరికి వచ్చేప్పటికి హారతులు లే గురువుల హారతు ఎందుకండి ఆ పొగంతా ఆయన ముఖానికి కలుగుతాను ఆ గురువు హారతక్కర్లా గురువు ఒకప్పు కాఫీ అలా కావాలని ఆయన అనుకుంటే ఒకసారి ఒక గృహస్థిందికి వెళ్ళాను వెళ్తే రెండు కూర్చోండి మహాశయ అన్నాడు కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు కుచుల ప్రశ్న అయిన తర్వాత ఆయన నాకు సజెస్ట్ చేశాడు నా స్వామిది లెటెస్ట్ మేడీ అని సజెస్ట్ ప్రత్యేక ధ్యానం చేద్దాము నేను అన్నాను ధ్యానానికే తగ్గట్లేదండి కాఫీ ఒకటి అరేంజ్ చేయండి మీకు అతిథికి మెడిటేషన్ చేయిస్తారా కాఫీ ఇస్తారా అలాంటి అతిథి అట్లా పనికి రావు కాబట్టి తప్పు కాఫీ ఇవ్వాలి కాదు కాఫీ ఇవ్వాలి టీ అంటే టీ లేకపోతే పాలు అంటే మధ్యగా ఏదో అంటే సంథింగ్ అతిథిగా అతిథి పూజ చేయాలి కానీ మెడిటేట్ చేద్దాం కానీ మెడిటేషన్ చాలా మంచిది మనస్సులు చాలా విషయాన్ని అలాంటిది శ్రూష స్టారు ఫస్ట్ కాబట్టి ఉపాసనం అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆచార్య అంటే ఏంటి ఉపాసన అంటే ఏంటి అయితే ఉపాసనం అనగా నేను శుశ్రూష అనుకున్నాను వెంకట ఆచార్య శుశ్రుశ్రూష శుశ్రూష అసలు శుశ్రూష అంటే ఏను ఒక అతని చెప్తుంటే విన్నాను యంగ్ మ్యాన్ నాకు చాలా నచ్చింది అతని చెప్పింది నా శుశ్రూష అనే పదం అలాగే చూడాలి ఒక అతను ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు మేడం సిద్ధాంతంగా ఉంది పాఠం చెప్పాలి అని కోరారు పోతే ఆయన అన్నాడు నాకు ఖాళీ లేదా నేను ఫ్రీగా చాలా పాఠాలు ఇప్పటికే ఉన్నాయి తర్వాత ఇంటి పనులతో నేను ఉన్నాను నాకు ఖాళీ లేదు ఖాళీ ఉంటే నాకేమో విండలేదు ఖాళీ లేదు అన్నారు అంటే అప్పుడు అయ్యా మీరు స్వతమతం అవుతున్న పనులు చెప్పండి అన్నాడ పరిశీలించాను ఆయన ఈ ఆయనకు ఆవు ఆవు ఈ ఆవుకి గడ్డి అది అయినా తెచ్చుకుంటున్నారు ఆ గోశాల శౌచం కూడా అయినా చూసుకుంటున్నారు అంటే పొద్దున్నే దాన్ని స్యడం అదే కూడా అయినా చూసుకుంటున్నారు ఆవుకి చుట్టూ తౌడు పెట్టాలి పొద్దున్నే అది కూడా ఆయన చేసుకుంటున్నారు మంచినీళ్ళు పెట్టడం అదే చేసుకున్నారు ఆవును ఒకసారి బయటికి తిప్పడం అది కూడా ఒక గంట సేపు ఉంటుంది అది కూడా ఆయన చేసుకుంటున్నారు ఆయన ఈ స్కీమ్ కావుగా కొంతమంది అలా చేసుకుంటున్నారు ఇతను గమనించారు గమనించే ఆచార్య ఈ రోజు నుంచి మీరు ఆవు గురించి చెంత చేయబడుతుంది ఆవు కూచి నాది అన్నారు అంటే గురువు గారు అన్నారు అంటే నువ్వు నువ్వు ఈరోజు ఎవరు చేయర్ అప్దా ఎస్ అంటే ఆయన అన్నారు వీళ్ళు అడగకుండానే చూడు ఆవు కూచి నువ్వు తీసుకుంటే నాకు సుమారు వన్ అండ్ హాఫ్ అవర్స్ టైమ్ ఫ్రీ అయిపోతుంది నీకు గంట సేపు కోసం నేను చెప్తా ఆఫర్ చేశారు అప్పుడు ఎస్ దిస్ ఈజ్ సేఫ్ ఇ నుంచి నీ ఆవుటీ నాది నాకు మీరు రోజు ఒక గంట సేపు కౌముడికి పాఠం చెప్పాలి అలా రవి శుశ్రూష అంటారు ఎందుకంటే శుశ్రూష అనే పదానికి ముఖ్యార్థము శ్రోతు ఇచ్చా అంటే సన్నంత శబ్దం శాస్త్రమును శ్రవణము చేసే కోరిక అది ముఖ్యార్థం లక్షణయ అంటే శాస్త్రశ్రవణం ఘటిల్లాలి అంటే ఆయనకి కొంత ఫ్రీ కలగాలి ఆయనకు ఫ్రీ టైం కలగాలంటే మీ పనులన్నీ చేసుకొచ్చి నాకు పాఠం చెప్పండి అంటే ఆయనకి ఫ్రీ టైం ఉండదు కాబట్టి ఆయన పనుల్లో కొన్ని పనులు వీళ్ళు చేసేస్తారు తన స్వంత పనులు చేసినట్టుగా చేసేస్తారు అప్పుడు ఆయనకు ఫ్రీ టైం వస్తుంది కొంత ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది పాసిబుల్ అప్పుడు ఆయన ఆ సమయంలో వీడికి పాఠం చెప్తారు కాబట్టి శిశ్రూష అంటే కొంతమంది శిష్యులు ఎలా ఉంటారు గురువు సేవ చేస్తూ ఉంటారు అదే పాఠం చదవరా అది మాత్రం చేయవద్దు మీకు నేను సేవ చేస్తాను పాఠం వద్దండి ఆధునిక శిష్యులు ఉంటారు మాకు వారు గురువు గారన్నా ఒక మాకు ఫలావారు గురువుగారని అన్నాడు ఒక ఆయన మీరేం చదువుకున్నారో ఆయన దగ్గర నేను అడిగాను అవుట్ అంటే మేము ఏం చదువుకోలేదండి మా గురువు గారు అన్న ఎందుకు చదువుకోకపోతే అంటే అప్పుడప్పుడు వెళ్ళి దండాలలో పెట్టి పూజలన్నీ చేసి ఉంటాము అని అర్థం ఇదంతా కూడా ధర్మంలో ఒక రకమైన కల్పి అనేది చెప్పట తప్ప సమకాలీన సమాజంలో ఉండే ధార్మిక జీవనాన్ని మనము ఒక సూక్ష్మ సునిశ్చితమైన దృష్టితో పరిచయం చేటంలో తప్పే ఉంది పరిశీలించటంలో తప్పేండి మనం తెలుసుకోవడం కోసమే కదా భగవద్గీత కోసం ఇది జీవితానికి కదా ఏదో కౌమిది సూత్రాలను వల్లించినట్టుగా వల్లించేది కాదు కదా అందుకోసం నేను పాయింట్అవుట్ చేస్తున్నాను కనుక మీరు మూడు పదాలకు అర్థం స్పష్టంగా తెలుసుకోవాలి ఒకటి ఆచార్య రెండు ఉపాసనం మూడు శిష్ణు మూడింటికి చక్కగా అర్థం తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి ఆచార్యులు దగ్గరటువంటి శాస్త్రాన్ని చేయాలి మోక్ష శాస్త్రాలను అధ్యయనం చేయాలి ప్రేమని తర్వాత ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆచార్యుల సేవ చేయాలి అది దిస్ ఈస్ హౌ ఆచార్య ఉపాసనం అనే మాటను మనం అర్థం చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఆచార్య గురికి ఓ రోజు వెళ్తారు గురు పూర్ణిమ నాడు వెళతారు దండాలు పెట్టి పూజ రోజు చేస్తారు మళ్ళీ ఆయన ముఖం తోడో సంవత్సరం దాకా ఆయన ఫోటో ఒకటి పెట్టుకుంటారు ఈ లోపంలో లోక వ్యవహారాలన్నీ చేస్తూ డబ్బు సంపాదించుకుంటూ భోగాలు అనుభవిస్తూ ఏదో కాలక్షేపం చేస్తారు అక్కడ గురుశబ్దం అనేది అది అనుకార్థంలో ఉంది దౌనార్థంలో ఉంది తప్ప ప్రైమరీ మీనింగ్ అయితే అక్కడ లేదు తర్వాత ఈ ఆచార్యోపాసనం అన్న దాంట్లో ఒక ఒక పాయింట్ మర్చిపోకూడదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం సందర్భం నడిపితే ఇవన్నీ తెలుసు చెప్తాం సందర్భం వచ్చినప్పుడు వాట్ ఎవర్ యూసింది చెస్ట్ బయటకు వచ్చేస్తే కొంతమంది విద్యార్థులు మీద ఉపయోగకరంగా ఉంటుంది మన కోసం చెప్తున్నాం మనకి తెలియకుండానే అన్విటింగ్ అవిలిన్ పారాడాక్స్ అని మనకి తెలియకుండానే ఒక కాంట్రడిక్షన్ ఒకటి వచ్చేస్తుంది అదేమిటంటే గురువు శిష్యుణ్ణి శిష్యుడు గురువుని వాడుకోవడం మొదలు పెడతారు ఎక్స్ప్లాయ్ చేశారు గురువు శిష్యుణ్ణి ఎక్స్ప్లాయి చేయడం ప్రారంభిస్తారు శిష్యుడు గురువుని ఎక్స్ప్లాయిడ్ చేయడం ప్రారంభిస్తాడు అంటే ఏంటి హీ వాన్స్ ఎోల్డర్ టు క్రై అపాన్ ఆల్ ది టైం అందుకోసం గురువు గారు షోల్డర్ కళ్ళు నేను దాచుకోవడానికి గురువు గారి షోల్డర్ వాడుకోవడానికి అలా అర్థమైందా లేదా ఎక్స్ప్రెషన్ అలాంటి ఎక్స్ప్రెషన్ ఒకటి మీ ఇంగ్లీష్ లో మీకు అర్థమైందా లేదు అని నాకు డౌట్ వచ్చింది సో యు వాంట షోల్డర్ టు క్రై అఫార్ అండ్ ప్రొవైడ్స్ దట్ షోల్డర్ అలా ఉండకూడదు వీలైనంత వరకు గురువు వద్దకు ఇమోషనల్ ఇష్యూస్ తీసుకువెళ్ళకుండా ఎవళ్ళ ఇమోషనల్ ఇష్యూస్ వాళ్లే సాల్వ్ చేసుకునేటువంటి స్థాయిలో మీరు మహావాక్యోపదేశాన్ని అపేక్షిస్తూ మళ్ళీ మా బావమలగారు ఎలా ఉన్నారండి మా అత్తగారు ఎలా ఉన్నారండి ఇవన్నీ అక్కడ పెట్టుకోవడం అది అది జరిగినట్లు అనిపించుకోవచ్చు సో ఆ విధంగా ఇమోషనల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటూ ఉండడము వాటిని గురువు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడు సాల్వ్ చేస్తాడు అని భ్రమ పడము ఆ విధంగా గురువులను అది శిష్యుడు గురువును కూడా హరే మీ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ పశ్న పెట్టి శాంతి నేర్చుకో సహితీ తిచ్చినా కూడా అది ఆశీర్వచనం అని అనుకో ఉత్పదం దొరుకు అని చెప్పాలి కానీ వాడి ఇమోషనల్ ఇష్యూస్ కు సలహాయిస్తూ సార్ నన్ను కలవన మేము మాట్లాడుతా ఇలాంటి కౌన్సెలింగ్ వ్యవహారంలో పడి మధ్యలో మధ్యవర్తిత్వము కౌన్సెలింగ్ ఇవన్నీ మొదలు పెట్టేవి ఇవన్నీ కూడా ఇవన్నీ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్ వేరే అన్నెసెసరీనో ఏదైతే ఇంటర్నేజ్డ్ అన్నెసెసరీ మహాత్ములు దాంతో ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి మ్యారేజ్ జీరో లాగా పనిచేస్తాం మ్యారేజ్ లో కూడా దొరకడం వాళ్ళకి మధ్యాభర్త సంఖ్య కలిసి పనిచే కలిసి జీవించడానికి ఇబ్బంది ఉంటే వాళ్ళ మధ్యన మధ్యవర్తి నడపడం ఇవన్నీ కూడా గురువులు చేసే పనులు కావు దిస్ కైండ్ ఆఫ్ కౌన్సెలింగ్ డ్యూటీ గురువు పెట్టుకోకూడదు ఎప్పుడైనా ప్రేమతో కష్టంలో ఉన్నప్పుడు సలహా ఇవ్వడం అని కాదు But, as far as possible, this might beaisiaaya filters. And, when Iapp sedacy them in the co-estчески get there miejsce inside your video, I can use as iSanyāsindrar. Plistum is where I know, the Guidrol Men has discussed, I am too vérmän to critique 물 lence. That has brought you every single so, Mumbai I carry, I have convinced no you that we are in Farisak cripti. Worse, while everything else has priced here, I am votersоч Mix a little bigger. నా భార్య నా మాట వినం లేదంటే ఆయన ఏం చెప్తాడు కొంతకాలం గృహస్థిలో ఉన్న సన్యాసం అయిన వాడు కానీ ఏదాడు ఏదాడు వెళ్ళి ఏవి ఎరగలివాడికి ఏది చెప్తాడైనా ఏదో ఊహించి చెప్పాలి కాబట్టి అటువంటి మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ పరస్పరము అంటే మోక్ష శాస్త్రము ఉపదేశము అధ్యయనము వీటికి కిలోదకాలు ఇచ్చేసి అవి వెనక్కి వెళ్ళిపోతాయి బ్యాక్గ్రౌండ్లోకి పోతాయి అసలే ఉండకపోవచ్చు కూడా పరస్పరము ఎక్స్ప్లాయిట్ చేస్తూ అది అది గురు శిష్య సంబంధంలో అది పెద్ద మత్స అది నేను మెన్షన్ చేయాలనుకున్నాను చేశాను ఇంకొకటి కూడా మెన్షన్ చేసిస్తే ముందుకు వెళ్ళిపోవచ్చు వెరింగ్ కాల్డ్ రిచువలైజ్డ్ రివరస్ మీరు గురువుడల వినయము ఉండాలి ప్రేమ సేవాభావము అంటే సరిపడుతుంది ఏం చెయ్యాలి ముందు ఇమోషనల్ స్ట్రక్చర్ అలా ఉండాలి వినయము సేవా భావము ప్రేమ ఉండాలి తర్వాత ఏం చెయ్యాలి అంటే ఆ గురువు గారి సందర్భాన్ని వచ్చి సేవ చేయాల్సి ఉంటుంది చక్కగా శాస్త్రాన్ని చదువుకుంటూ ఉండాలి దట్ ఈస్ హౌ యూ హో మెయిన్ దీంట్లోనూ రిచువలైజ్డ్ రిఫరెన్స్ అంటే గురువు గారిని పలకీలో ఊరేగించుత ఎందుకంటే గురువు గారిని పలకీలో ఉరేగించటం అనవసరం కదా అలాంటివేషన్ అనవసరం కదా లేకపోతే గిజముపై చూసి ఊరేగిస్తుందా బీచ్లో వెళ్లి వాళ్ళు ఇప్పుడు పద్మరావున మెయిన్ రోడ్డు మీద ఉరేగిస్తున్నారు అనుకోండి ఆ గాంధీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు లేకపోతే ఆ ఘర ఉండాలి షాపింగ్కి వాళ్ళు వీళ్ళందరూ కూడా అలా తీసి ఎవరి ఆయన వీళ్ళు ఎందుకు ఊరేగిస్తున్నారు అని క్యూరియాసిటీలో ప్రశ్న గురువుగా ఓహో గురువు గారా ఇంకా ఇచ్చారు అని వాళ్ళకు ఎందుకు వెళ్తాను ఈ లోక దృష్టిని ఆ విధంగా ఆకర్షించటం అదే తొడాతో శరం కన్నా హే కొంచెం దిడియం ఉండాలి అంతలాగా వెన్ను అంతలాగా వక్షస్థలాన్ని అలాగా ప్రచారం లాగా పెట్టకూడదు కొంచెం కొంచెం దిడియం దిడియస్ ఉండాలి నా అభిప్రాయం అది కాబట్టి అలాగంటే రిచువలైజ్ రివరెన్స్ ఒక రోజుని పెద్ద కార్యక్రమం చేస్తాం పొద్దున్నే ఏడు గంటల రెండు నుంచి ఇంకొక మధ్యాహ్నం రెండు గంటల దాకా గురువు ఇదంతా కూడా అంటే గురువు ఏడాలో ఉండే విశ్రూషను ఆ భక్తిష్ణలను ఒక రిచువల్ కింద మార్చేసే హన్వర్టెడ్ ఇండే రిచువల్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అది మంచిది కాదు మామూలుగా లోకంలో గురుస్థానంలో ఉన్నటువంటి పెద్దలు తప్పక మనస్సు పెట్టి ఆలోచించదగ్గ విషయం ఆ అభిప్రాయంతో నేను వచ్చే నీకు మెన్షన్ చేశాను ఫస్ట్ శౌచము తర్వాత శౌచము రెండు రకాలు బాహ్య శౌచము ఆంతర శౌచము ఈ శౌచంలో మీకు ఇప్పుడు పాశ్చాత్య దేశానికి వెళ్ళాలనుకోండి సరౌండింగ్స్ చాలా శుచిగా ఉంటాయి రోడ్డు మీద మీకు అక్కడ ఒక దృశ్యం కనబడుతుంది దృశ్యం హైవే మీద మీరు కార్ వెళ్తుంటే కార్ లో బస్సులో కానీ వెళ్తుంటే హైవే లైక్ ఇక్కడ నుంచి బాంబే హైవే మీద వెళ్తున్నారనుకోండి ఎందుకంటే జహీరాబాద్ అనే టౌన్ వస్తుంది సో హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత జహీరాబాద్ వచ్చే లోపల ఇంత పల్లెలు అవ అడవులు అవేలా ఉంటుంది కదా ఈ రోడ్డుకి ఇటు ప్లాస్టిక్ కాగితాలు లేకపోతే కాఫీ తాగినటువంటి కప్పులు పేపర్ కప్పులు అన్ని పడేస్తూ ఉంటాయి వాళ్ళు పడేస్తూ ఉంటారు కాదు సాధన వాటిని అన్నిటినీ పికప్ చేసి లా జనరల్ గా పడేసేది తక్కువ ఉంటుంది పాశ్చాత్య దేశాల్లో అలా టికీలోకి బయట పడేసిన సందర్భం ఉండదు వాళ్ళు బ్యాగ్ పెట్టుకుంటారు రెస్ట్ బ్యాగ్ పెట్టుకుని అక్కడే పెట్టుకుని తర్వాత ప్రాపర్ గా డిస్పోజ్అప్ చేస్తారు లెక్క చాలా మినిమం లో ఉంటుంది ఇంక ఉండదు కానీ కొంతమంది పడేస్తారు అలాగే అవి అక్కడ అలా ఉన్నట్లయితే ప్లాస్టిక్ ని ల్యాండ్ పొల్యూషన్ ఆ అడవికి పొల్యూషన్ కింద తయారవుతాయి ఏదైనా పశువులువి అంటే వైల్డ్ యానిమల్స్ ఆ ప్లాస్టిక్ నవ్వితే దానివల్ల వాటికి హాని కలుగుతుంది అంతేకాదు కొంతమంది వాలంటీయర్స్ ఏం చేస్తారంటే ది వాక్ ఫ్రమ్ హైదరాబాద్ టు జహీరాబాద్ ఈ వచ్చి టేక్ ఎ వాక్ ఫ్రమ్ హైదరాబాద్ టు జహీరాబాద్ ఒక గ్రూప్ ఇటువంటి అటు వెళ్తుందో ఇంకో గ్రూప్ అటు నుంచి ఇటు ఈ లెఫ్ట్ వైపు ఉన్నటువంటివన్నీ వాళ్ళు ఓ బ్యాగ్లో వేసుకుని అది తీసేస్తారు అలాగే హైవే కీప్ హైవే త్రీ అనే ప్రాసెస్ చేస్తూ ఉంటారు ఎక్స్టెంట్ వాళ్ళు శుచిగా పెడుతున్నారు సరౌండింగ్స్ ఇంట్లో ఒకరికి వెళ్ళి చూస్తే నిన్న తిన్న గిన్నెలు మొన్న తిన్న కంచాలు అన్నీ ఆ సింపు నిండా పడుతుంటారు ఈ ఇల్లు అశుచిగా ఉంటాయి లాండ్రీ ఏ రోజు ఆ ఉండదు అది ఇంత మూట అయిన తర్వాత అది వాసం వస్తుంటే అప్పుడు చూసుకుంటే వాషింగ్ మెషిన్ లో బాగా తర్వాత దుష్్యులు ఎప్పటికప్పుడు చదువుకోవడం అని మన పద్ధతి ఉండదు దుష్లను అలా పోగేసి పెడతాడు రెండు మూడు రోజులు దుష్టులు పోగేసి అవన్నీ కొనేసి ఇరుగుతాడు వాటిని ఫీల్ ఇల్లు అశుచిగా పెట్టుకుంటారు సరౌండింగ్స్ శుచిగా పెట్టుకుంటారు మన దగ్గరికి వస్తే సరౌండింగ్స్ అన్నీ అశుచిగా ఉంటాయి ఇల్లు మాత్రం చాలా శుచిగా పెట్టుకుంటారు ఎప్పుడైనా మార్నింగ్ వాకు వెళ్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అమ్మగారు ఆ వయస్సు అరవై ఏడో భయం ఉంటుంది పెద్ద అని అలా మంచిగా మొత్తం ఇరువా బొత్తు బతుకుంటుంది స్నానం అది కూడా చేసేసింది దాన్ని ఇంట్లో ఉన్న ఒక చిన్న చీపులు గట్ట ఇంట్లో ఉన్న కుక్కలు ఇంకా రోడ్డు మీద కోసేస్తూ మీద కూడా అక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది సుతా ఫుట్పాత్ మంచి ఫుట్పాత్ నడిచి రోడ్డు మీద వస్తుంది కదా ఫుట్పాత్ అంతా తన ఇంటి ముందు ఫుట్పాత్ క్లీన్ చేసేసి రోడ్డు మీద కూడా అర్ధ చంద్రాకారంగా క్లీన్ చేసేసి అహ్లాద్సేసి అప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆవిడ పెద్దవిట చాలా చాలా ప్రశంసించిన గృహిణిగా అంటే ఏంటన్నమాట అసలు కల్చర్ లోకే ఈ దోషం బాగా లోటుగా ప్రవేశించిందని చెప్పాలి అలాగే మన ఈ బిజినెస్ పీపుల్ ఉంటారు వాళ్ళు అమలుగా షాపులు ఎన్ని ఇంటికి ఓపెన్ చేయాలి తొమ్మిదికైనా ఓపెన్ చేయాలా వాడు పదిన్నర దాకా అహే రాదు షాప్కి నిద్రపోతూ ఉంటాడు పదిన్నరకు వస్తారు నిదానంగా పదిన్నరకు వస్తాడు అంటే ఈ తాళత పప్పులో ఆ తాడతపప్పులో ఓపెన్ చేసి తీసి కస్టమర్ని చేసుకో ఉంటారు కస్టమర్ ఉంటే పురుగును చూసినట్టు ఒకసారి చూసి మళ్ళీ తన పురుగు ప్రదేశాలు చేసుకుంటాడు సిద్ధి బుద్ధి ఉంటా పదిన్నరకు వస్తారా పది ముప్పై ఐదు అయిపోయిందా ఈ చూద్దాం ఈ సుఖమాప్తాను అంద టెన్ మినిట్స్ అని మనస్సులో అనుకుంటాడు పైకి మాత్రం పూర్వీని చూసినట్టు చూస్తున్నాడు ఎంతో తొందరగా వస్తాడా నా పని కట్టు వస్తున్నాడా అప్పుడు ఏం చేస్తాడంటే లోపలికెళ్ళి చిన్న చీపురుగా ఒక పైకి చేస్తాడు ఆ షాప్ లో నిన్న రోజు పేరుకున్న చెత్త అంతా తీసుకొచ్చి మీద పోస్తాడు తీసుకొచ్చి ఈ కస్టమర్ మీద పోస్తాడు వీడు తొందరగా వెళ్ళిన పాపానికి అది ఫుట్పాత్ మీద రోడ్డు మీద చెత్త అంతా అప్పుడు చేతులు కడుక్కొని అప్పుడు కుబేర కౌ లక్ష్మీ కుబేర యంత్రం ఒకటి ఉంటుంది పూజ చేస్తారు అది చేసి అగరబెట్టి వెలిగించి దళా పెట్టి పూజ చేసి అప్పుడు అని అడుగుతారు ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ వెళ్ళకూడదు ఏం కావాలి నేను అని అంటే బ్రెడ్ ప్యాకెట్ కోసం వచ్చానయా అంటే ఇవ్వు రూపాయలు ఇవ్వు అని ముందు ఇరవై తీసుకుని అంతా సరి చూస్తుంది అప్పుడు బ్రెడ్ ప్యాకెట్ నీకులు అప్పు అంటే కష్టం ఉన్న అలా తీసు Anyway, so the point is, uh, So later on the commentation will make it. The commentation. So, I have not had time, Indians are very good family people, and very bad social people. Whereas foreigners are very good social people, but very bad family people. Family and the child are shatters, no. వీ నీడ్ ది బెస్ట్ ఆఫ్ బోత్ అని అంటాడు అయితే మన పిల్ల కాబట్టి శౌచ్యము అన్న దాంట్లో బాహ్య శౌక్యము ఆంతర సౌక్యము బాహ్య సౌక్యము అంటే అది మీ సరౌండింగ్స్ తోటి ప్రారంభం మీ పరిసరములు శుచిగా ఉండాలి మీ ఇల్లు శుచిగా మీ పరిసరములు కూడా శుచిగా ఉండాలి ఇల్లు శుచిగా ఉండాలి వస్త్రములు శుచిగా ఉండాలి దేహము శుచిగా అది బాష్య శౌచం శంకర్లు ఏమంటారో చూడండి శౌచం కాయమలానం మృజలాభ్యాం ప్రక్షాళనం మన వాళ్ళు మృత్యంటే మట్టి అనుకుంటారు మృత్యన్నారు కదా శంకర్లు మట్టి అనుకుంటారు కొంతమంది నేను హృషిక లో ఒక ఆయన అక్కడ మట్టి ఉంటుంది ఆ మట్టి సార్ ఇంత ఇంత దుక్కడు మట్టి తీసుకుని బాత్రూమ్ లో వెళ్ళి స్నానం చేస్తున్నాను నేను మట్టితో ఏం చేస్తున్నాను అంటే మట్టి మనం మట్టితోటి కదా స్నానం చేయాలనుకున్నాడు మృతి జల మృతు అంటే మట్టి కాదు సబ్బు మృతికి మీరు సబ్బు అని రాసుకోవాలి మట్టి అని రాసుకోకూడదు మనం తెలుపు వస్తున్నాం ఏంటస రేకట్లో సబ్బు అని ఉందా నాకు గుర్తు వచ్చింది సబ్బుతో స్నానం చేయాలి మట్టితో కాదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి కొంత మట్టి లాగి వచ్చి మీరు స్నానం చేస్తే ఇదొన్నో ఇప్పుడు మట్టిలో సాయిల్ బ్యాక్టీరియా ఉంటాయండి చాలా బ్యాక్టీరియా ఉంటాయి అదేదైనా ఏ ముక్కు కొండలోనో ఎప్పుడైనా కాలం కింద పడిందంటే విల్ హ్యావ్ టు ఫేస్ హెల్త్ విత్ ఇట్ మట్టితో స్నానం చేయండి ఎవరిని పడింది మట్టితో స్నానం ఇంకా ఆరోగ్యం కదా చకర్ భగవత్వాలు చందర భగవత్వాలు చెప్పలేదు మీరు శందర్థం చేసుకోం అంటే మట్టి అంటే బీ నాట్స్ ఒక సబ్బు ఉన్నది ఆ సబ్బుని మట్టితో చేస్తా అది ఏం మట్టి అంటే బీహార్లో ఒక చోట ఒక పర్టికులర్ మట్టి ఉంటుంది దాంట్లో బ్యాక్టీరియా అవి ఉండవు రెడ్ కలర్డ్గా ఉంటుంది ఆ మట్టితో దాన్ని దాని ఏదో పేరుంది కీషల్ గుర్రో ఏదో ఇంగ్లీష్ పేరు ఆ కరూర దాంతో సబ్బులు ఉన్నాయా ఉంటాయి సబ్బులు ఉంటాయి నేను వాడాను సబ్బు రెడ్ కలర్గా ఉంటుంది శుభ్రమైన మట్టి అయితే పర్వాలేదు మీరేమనుకోకండి కనుక మామూలుగా ఉండేటువంటి మట్టితోటి ఇది మంచిది కాదు అంటే బాక్టీరియా ఉంటాయి మట్టి అంటే సబ్బు జలం దక్షణమైన జలము ఈ రెండింటితోటి దేహం యొక్క మాలిన్యములను తొలగించుకుంట ఇది వాహ్య శౌచము అయితే శౌచంలో ఆంతర శౌచం ఉంటుంది అంతర్శక్యం అంటే అలాగే తెలుసిన ఇప్పుడు మీరు ఒంటరిగా వచ్చిన ఆలోచిస్తూ ఈ నాశనం అయిపోవాలి అనుకున్నారనుకోండి ఈ మనస్సులో ముది చూడాలంటుంది ఇంకొకటితో పోల్చుకుని అసూయ పడ్డారనుకోండి కలుగుతుంది అసూయ కలుగుతుంది కలగదని మీరు అనద్దు కలుగుతుంది ఇంకొకటి మనతో ఈక్వల్ ఉండాల్సిన వాడు మనకంటే అభివృద్ధిలో ఉంటాడు వాడిని చూస్తే మనకు అసూయ మనకంటే జూనియర్స్ మనకంటే మంచి పొజిషన్లో ఉంటాయి సీనియర్ ఆఫీసర్ సైకిల్ మీద వస్తాడు జూనియర్ కార్ మీద పోతాడు అసూలు కలుగుతుంది పొరకాలం ఇప్పుడు ఎలా ఉందో నేను అడగను అలా ఉంది అసూ కలుగుతుంది మీరేమో ఒక బైజూన్ కిచెన్ తోటి మకాన్ చేసుకుంటారు ఇంకోటి త్రీ బెడ్రూమ్ హౌస్ లో ఉంటాడు వాళ్ళకి ఇస్తే అసూలు కలుగుతుంది ఆ అసూ కలిగిందంటే మీరు వెంటనే గుర్తుపడతారు ఇది మా ఊలమెంట్ అయినా భేషన్ కలిగింది అది మాలియము తర్వాత మీకు మీ కొడుకో కూతురు యూనివర్సిటీలో ఎక్కడో చదువుకుంటూ వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటూ ఉంటాయి మీరు ఇంటి దగ్గర కూర్చొని అస్తమాను వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉన్నారు అనుకోండి ఆసక్తి అంటారు అది మాలిన్యము మాలిన్ అంటే మీకు దుఃఖం అదే మాలిన్యం తర్వాత మీరు భవిష్యత్ ఏమవుతుందో అంటే మీరు దగ్గ పెట్టుకున్నారనుకోండి అది మాలిన్యము భయపడుతున్నారనుకోండి అది మాలున్యము ఇవన్నీ కూడా మనస్సులో ఉండే ఉరికి ఈ మురికిని పోగొట్టాలి ఎలా పోగొట్టాలి శంకర్లు ఒక యోగ సూత్రాల్లో ఉండే ప్రిన్సిపుల్ ని మన ముందు ప్రస్తావిస్తున్నారు అంతహము లోపలుంటే బయట ఉంటే చాలు లోపల కూడా ఉండాలి అంతహ ఇప్పుడు మీరు స్నానం చేసి మళ్ళీ పువ్వులా వచ్చారండి కానీ మీ మనస్సు నిండా మురికే ఉండండి ఏమ మనస్సు నిండా మురికి పెట్టుకుని వేషం మటుకు చాలా గొప్పగా వేషం వేసి సెంట్లోని రాక్షసుకుని వచ్చేసి నడిచి వెళ్తుంటే చుట్టుపక్కలంతా సెంట్ వాసు సుగంధ పరిమళాలను వెనదల్లుకుంటూ నడిచి వెళ్తూ అంటే అది మీద పొక్క మీద అక్కడ ఆ సెంట్లన్నీ చూసుకుని వచ్చి చాలా ఫ్రెష్గా ఉండి కానీ మనస్సులో మాత్రం అంతా ముడితే అలా కొను అయితే మా మనస్సు స్వచ్ఛంగా ఉందండి కానీ మేము మట్టి మీద వస్త్రాలి కూడా మురికి వాసన వేస్తూ ఉంటాయని అలాగే అనుకో అంతహ వాక్యంలో మా శుచి ఉంటే చాలా ఉంటుంది లోపల కూడా శుచిగా ఉండాలి లోపల కూడా శుచి ఉండాలి అయితే మరి మాలిన్యం ఉంటే ఎలా ఉంటుంది లోపల అందాము ప్రతిపక్ష మనసహావనయాగాది మలానా ప్రతిపక్ష భావనయా అపనయనం అని మీరు నేను రీఆర్గనైజ్ చేసుకోవాలి మనసహ ప్రతిపక్ష భావనయా కాదు మనసహ రాగాది మలానా మనస్సులో మురికి ఉంటుంది మురికి ఎటువంటి మురికి అంటే ఆసక్తి ఆసక్తి ఇప్పుడు ఆసక్తి అనేది చాలా నిర్హేతుకంగా ఉంటుంది సార్ సహేతుకమైనది కాదు ఇప్పుడు మీరు కుదాన్ని బాంబే యూనివర్సిటీలో బీటెక్ ని జాయిన్ చేశారు అనుకోండి బీటెక్ ఎంత ఎక్కువ జాయిన్ చేశారు హాస్టల్లో ఉండి అవపడంతో ఉంటాడు మీరు హైదరాబాద్ లో ఉంటారు వాటి గురించి దగ్గ పెట్టుకుంటే దాంట్లో హేతులు ఏముంటుంది అజేకృతంగా నిర్జేకంగా ఉంది కదా ఏమో వాడు ఎలా ఉన్నాడో ఏమో ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు వాడికే తెలుస్తుంది స్టేలి హస్తం వాడంతా వాడు వాడు పని చేసుకుంటూ సపోర్ట్ ఇవ్వాలి తప్ప వెనబెట్టుకోకూడదు కొంత శరణు వేడి ఏ పరిస్థితి ఎలా డెవలప్ చేస్తే దాన్ని అక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో ఉండాలి ఇప్పుడు పునాన్ని పరీక్ష ఫెయిల్ అయ్యాడనుకోండి ఎక్కువ దుఃఖాన్ని మీరు పొందితే వాడికి ఆసరాగా ఎవరు ఉంటారు